వశంలో పెట్టుకుని ఎవడైతే తన స్వరూపాన్ని తెలుసుకున్నాడో అటువంటి గొప్ప సాధకుడు ఆ సంయమి అతను ఒకవైపున ఉన్నాడు ఇంకొక వైపున యశాన్ జాగ్రతి భూత సామాన్య మానవుల భూతానంటే ప్రాణులు కానీ ఈ సందర్భంలో మానవులు సామాన్య మానవులు ఎవడైతే ఇంద్రియవశమును ఎరుగరో ఇంద్రియములు ఇంద్రియములు వాటి భోగాల వెంట పరుగులు తీయటమే తెలుసును కానీ అదే జీవితం అదే జీవితమేమో అని భ్రమలో బతుకుతున్నారే తప్పించి ఇంద్రియ వశము ఎరగని అజ్ఞానులు ఒకవైపున ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరినీ తీసుకుంటే వీళ్ళిద్దరూ పొగలు రాత్రి వంటి వీడి పొగలు వాడికి రాత్రి వాడి పొగలు వీడికి రాత్రి ఒకడన్నాడు ఇప్పుడే మాకు తెల్లారింది అన్నాడు బొంబాయిలో ఒక పాట ఒకటి ఉంది దాని మీద ఆంచి ముంబయి అని ఓ పాట ఆంచి అంటే నాకు అర్థం కలిదు అమరా ముంబయి ఇప్పుడే తెల్లారింది టైం ఎంత అర్ధరాత్రి పన్నెండు అప్పుడు తెల్లారింది మరి ఐ లైఫ్ స్టార్ట్స్ ఎట్ దట్ టైం ఎప్పుడు ఇంకా మరి నిద్రపోయేది ఎప్పుడంటే సరిగ్గా పొద్దున్న ఫోర్ థర్టీకి హీ విల్ గో టు బెడ్ అండ్ గెట్ సెట్ అట్వెల్వ్ థర్టీ ఒక ఆయన మాదో చెప్పారు ఇక ముందు మీద చెప్పారు మా పెద్దవాడు మా పెద్ద బాయి ఉన్నాడు వాడు ఫోర్కి నిద్రపోతాడు మధ్యాహ్నం పన్నెండున్నరకు లేస్తాడు ఐ కెనాట్ స్టాండ్ హిజ్ సైట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ డే ఆఫ్టర్ డే ఎలాగా ఈయన ఎన్నింటికి లేస్తాడు వాడు ఫోర్కి నిద్రపోతున్నాడు ఈయనకి ఎలా తెలుస్తుంది ఈయన ఫోర్ ఆ ప్రాంతంలో ఈయన నిద్రలేస్తుంది ఆ టైంకు వాడు వాపస్ వస్తాడు బయట నుంచి వచ్చి హీ గోస్ట్ బెడ్ ఈ నిద్రలేచి ఏదో వెంకటేశ్వర ప్రభాతం ఏదో మొదలు పెట్టే టైంకి వాడు వచ్చి బడ్కి వెళ్తాడు ఈయన ఆఫీస్ నుంచి లంచ్కి వచ్చే టైంకి ఇంకా నిద్రపోతూ ఉంటాడు అప్పుడే నిద్రలేచి సమ్ మూవ్మెంట్ ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్ దిస్ హిస్ సైట్ అని అన్నాడు సో ఆ రకంగా ఈయనకి పొగలు వాడికి రాత్రి వాడి పొగలు ఈయనకి అని ఇది ఆ శ్లోకం సరోవతారావు సస్ జాగర్తి సంయమి సకల ప్రాణులకు ఏది రాత్రియో సంయమి అంటే జ్ఞాని బ్రహ్మజ్ఞాని తస్యాం జాగర్తి దాని ఎందుకు జాగరూకుడై ఉంటాడు ఎస్యాం జాగ్రతిభూతాని ఏ విషయంలో అయితే సకల ప్రాణులు చాలా జాగరూకంగా ఉంటారో సా నిశా పశ్యతో అంటే జ్ఞాని జ్ఞాని మునికి అది రాత్రి వంటిది రాత్రి అంటే ఏమిటి ఏ అంశములలో ఏ జ్ఞానంలో ఈ సంయమి పూర్ణ జాగరూకుడై అలర్ట్గా తెలివితేటలుగా స్మార్ట్గా ఉంటాడో ఈ సంసారి వాటి విషయాల్లో శుద్ధ ముద్దుగా ఉంటాడు వాడికి ఏమీ తెలియదు ఉంటాడు ఇంకా భోగాలు భోగాలు ఉంటాయి ఆ భోగాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది దానికి ట్రిక్స్ ఉంటాయి దానికి పద్ధతులు ఉంటాయి వాటన్నింటిలోనూ ఈ వీడు ఉన్నాడు అవి భోగపరాయణుడు వాడు మంచి స్మార్ట్గా ఉంటాడు అలర్ట్గా ఉంటాడు జాగరూకంగా ఉంటాడు వాడికి తెలిసి ఉన్నంత సమాచారము స్మార్ట్నెస్ అది చాలా అద్భుతంగా ఉంటుంది వారియాలో ఈ సంయమి ఎందుకు పనికిరాని మొద్దవతారం ఈయన అది సమాచారం అదే ఆ ఈ శ్లోకమేది బోల్డ్ భాష్యం నన్ను పాఠం చెప్తూ కూర్చోమంటే ఓ వారం రోజులు ఈ శ్లోకమే పాఠం చెప్పొచ్చు భాష్యం అవతారికి చూద్దాం యోజిక వైదిక వ్యవహార స ఉత్పన్న వివేకజ్ఞాన స్థిత ప్రజ్ఞానివృత్త నివర్త శంకరులు ఆయనకి ఆ సత్యం అలా స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ఆయన అలా అలవకగా చెప్పుకుంటూ పోతాడు దాన్ని అర్థం చేసుకునేప్పుడు మనకి తలకిందు లేకుంటాం వ్యవహార వ్యవహార అంటే ఇంటరాక్షన్ విత్ ది వరల్డ్ మీరు ప్రపంచంతో ఇచ్చిపుచ్చుకోవడాలు లావాదేవీలు చేస్తూ ఉంటారు దాని వ్యవహారం ఉంటారు ఈ వ్యవహారం రెండు రకాలు లౌకికము వైదికము లౌకికం అంటే ఏంటి షాప్కు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి భోగ సామాగ్రిని తెచ్చుకొస్తారు ఏదో దృష్టాంతం చెప్తున్నా ఇది లౌకిక వ్యవహారం డబ్బు సంపాదిస్తారు ఆ డబ్బుని ఖర్చు పెట్టి భోగాల్ని సంపాదించుకుంటారు అర్థకామా ఇది లౌకిక వ్యవహారం ఇంకా వైదిక వ్యవహారం అని ఒకటి ఉంది ధర్మము ధర్మము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు పుణ్యం చేసి ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అది వైదిక వ్యవహారం ఇప్పుడు ఎందుకండే ఇప్పుడు సపోజ్ ఒకడికి ఒక కోరిక ఉన్నది ఆ కోరిక ఉంటే రే ఈ నీ కోరిక తీరుతుంది నువ్వు శని పూజిస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు వాడి శని పూజించాడు వాడి కోరిక తీరింది ఇప్పుడు వాడి శని మీద ప్రీతితో శని పూజించాడు అంటారా లేదు తన కోరిక మీద తను కోరే వస్తువు మీద ప్రీతితో శని పూజించాడు సపోజ్ ఆ సమయంలో శని కాకుండా ఇంకొకడు వచ్చి ఒక రాయి స్టోన్ దాని పేరే స్టోను రాయి ఇస్తాడు అది కొంచెం మెల్లమెల్లా ఆడుతూ ఉంటుంది దానికి ఏదో పేరు పెడతాడు నవరత్నం అంటే సో వ్యామోహానికి దృష్టాంతం ఏమిటని వేదాంతంలో తోటి వస్తుంది డెల్యూషన్కి దృష్టాంతం ఈ సమాచారం ఏం చెప్పారంటే పాషాణఖండే రత్నబుద్ధి అది వ్యామోహ కాచన వ్యామోహలీల ఈ డెల్యూషన్ ఈ వ్యామోహము ఎంత ఘోరంగా సమాజంలో వ్యాపించి ఉన్నదంటే వీళ్ళు రాతి ముక్కల్ని పట్టుకుని అవి వాటిని రత్నాలు రత్నాలని కొనియాడుతూ ఉంటారని అన్నాడు ఆయన సో వీడు ఇంకొకటి వచ్చి ఇదిగో ఈ రత్నం దాని రత్నం అంటాడు రాయి అండవు రత్నం రాయి అంటే అది ఇంప్రెసివ్గా ఉండదు రత్నం అని పేరు పెట్టాలి జమ్ స్టోన్ అంటాడు మామూలు స్టోన్ అంటు జమ్ స్టోన్ పైగా ఈ జమ్స్టోన్కి శుక్రుడికి సంబంధం అని దానికి ఇంకో నామధేయం చేస్తాడు ఇది పెట్టుకుంటే నీ కోరిక తీరుతాయి అంటాడు వీడు యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చేది పెట్టుకుంటాడు పెట్టుకుంటే వాడి కోరిక తీరుతుంది ఇంకా దాన్ని వీడు సింహాసనంలో పెట్టి పూజిస్తూ ఉంటాడు ఇప్పుడు వాడు ఇప్పుడు శనిపోయి ఏమొచ్చింది రత్నం వచ్చింది రాయి వీటికి రాయి ముఖమైనా పూజించడానికి సిద్ధమే శని అన్నా పూజించడానికి సిద్ధమే రామున్న పూజించడానికి సిద్ధమే విష్ణు ఏ పేరు చెప్తే దాన్ని పూజించడానికి సిద్ధం ఇది వైదిక వ్యవహారం ఈ రెండు వ్యవహారాలకి మూలంలో ఏముందంటారు అజ్ఞానం ఉంది అవిద్య కామన కామన ఎక్కడి నుంచి అజ్ఞానం అవిద్య కార్యత్వా అజ్ఞానం నుంచి పుట్టింది ఏమి అజ్ఞానం అండి వీడు బాగా చదువుకున్నవాడు అంటే అయా చదువుకుని ఉండొచ్చు ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం ఏమిటండి ఆత్మస్వరూపం అజ్ఞానం ఏమిటండి అసలు కామనే అజ్ఞానం ఎందుకంటే ఆత్మ పూర్ణము తెలియకపోవడం చేతనే కదా కామన బయలుదేరింది కాబట్టి వీడు అజ్ఞాన కార్యము సరే ఇప్పుడు ఈ వ్యవహారం ఎప్పుడు తొలగిపోతుంది వీడు కామనలు తొలగిపోతే తొలగిపోతుంది కామనలు ఎప్పుడు తొలగిపోతాయి అజ్ఞానం తొలగిపోతే కామనాలు తొలగిపోతాయి అజ్ఞానం అవిద్యా నివృత్తవు నివర్త ఈ లౌకిక వైదిక ద్విధమైన వ్యవహారం కూడా అవిద్య అవిజ్ఞా అవిద్య తొలగిపోతే తొలగిపోతుంది నివర్త ఎలా తొలగిపోతుందంటే అవిద్య తొలగిపోయినప్పుడు వీడు స్థితప్రజ్ఞుడైపోతాడు అంటే వీటిలో వివేక జ్ఞానము ఉద్బుద్ధమైపోతుంది ఉత్పన్న వివేక జ్ఞానస్య ఏమిటంటే వివేక జ్ఞానము ఆత్మ అనాత్మ వివేకం అనాత్మలో పూర్ణత్వం ఉండదు ఆత్మయందు పూర్ణత్వం ఉంటుంది అనాత్మలో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుందండి సో ఆత్మయందు ఉంటుంది పూర్ణత్వం తర్వాత అనాత్మలో ఆనందం ఉండదు ఆత్మ ఎందు ఉంటుంది ఆనందం ఈ వివేకం లేకపోతే లేకపోవడం చెప్తిన వీడు రాళ్ళు అప్పుల వెంట పడితూ ఉంటాడు సో ఉత్పన్న వివేక జ్ఞానం తర్వాత నిత్యా నిత్య వస్తువు వివేకం చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే విషయంలో మనం చాలా పొరపాటు చేస్తాం మనం ఏమనుకుంటామంటే ఇల్లు వాకిలి డబ్బు దశకం పిల్ల పీచు ఇవి నిత్యం అనుకుంటాం మనం అనుకున్న అలా బ్రతికేస్తూ ఉంటాం ఓ మహాత్ముడు తన బిల్డింగు తన శిష్యులు తన పేరు ప్రఖ్యాతులు తన తనకున్న పొలిటికల్ అఫిలియేషన్స్ ఇవన్నీ నిత్యం అనుకుంటాయి అస్తమాన గృహస్థులు ఎందుకని నేను మహాత్ములు అంటూ ఎందుకంటే ఈయన క్లాస్కి వెళ్తే గృహస్థుల్ని తిట్టిపోస్తాడని అనుకోకూడదు అందుకోసమే ఏదో అలాగని మళ్ళీ దృష్టాంతం చెప్పాలి కదా దృష్టాంతం నా లక్షణం ఏంటంటే నేను లౌకిక దృష్టాంతం నిజ జీవితంలో దృష్టాంతం చెప్పడం నాకు అలవాటు ఇంకా అలా చెప్పడం అలవాటు నాకు బికాజ్ ఐ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ దట్ ఈస్ మై ప్రాబ్లం యూ కాల్ ఇట్ ప్రాబ్లమ్ ఆర్ యూ కాల్ ఇట్ ఎ క్వాలిఫికేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ దాట్ సో కాబట్టి వివేక జ్ఞానం వివేకం అంటే ఏమిటో తెలుసు అండి వివేక జ్ఞానము దృశ్యము సర్వము నశించిదే ఏది మిగిలింది ఏది మిగలదు మీరు అనుకుంటున్న దృశ్యం ఏది మిగలదు మీరు లక్ష సంపాదించడం మిగలదు కోటి సంపాదించడం మిగదు ఈ గ్రేవుకి ఓ పిన్ కూడా రాదు హెయిర్ పిన్ కూడా రాదు గ్రేవుకి కాబట్టి దేహాన్నే ఇక్కడ విడిచిపెట్టి అవతలకి పోయేవాడికి దేహ సంబద్ధములైన విషయాలు తర్వాత ఆసక్తి ప్రతి మనిషికి ఆసక్తి ఉంటుంది అది అంతా జ్ఞానం వల్ల వచ్చింది ప్రేమ ఉండాలి యూ షుడ్ లవ్ అండ్ యూ షుడ్ డూ సర్వీస్ కానీ ఆసక్తి అనవసరం ఆసక్తి బంధిస్తుంది ఇటు కూడా బంధిస్తుంది తర్వాత ప్రేమకు ఆటంకం కూడా అవుతుంది ఆసక్తి కొన్ని సందర్భాల్లో కాబట్టి ఈ వివేకం వీడికి ఉండాలి ఈ వివేకం పుడితే ప్రజ్ఞ స్థిరమైపోతుంది స్థితప్రజ్ఞుడైపోతుంది స్థితప్రజ్ఞుడైపోతే అవిద్య పోతుంది అవిద్య పోతే అవిద్యా కార్యమైనటువంటి లౌకిక వైదిక వ్యవహారాలు రెండూ కూడా పోతాయి వారు స్థితప్రజ్ఞుడు వాడెక్కడ ఈ కామనలు ఈ భోగాలు వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కొట్టుమిట్టులాడే అజ్ఞాని ఎక్కడా వాడికి ఆ స్థితప్రజ్ఞుడి పొగలు వీడికి రాత్రి ఆయన రాత్రి వీడికి పొగలు ఆయనకి ఏది నిండా తెలుసో అది వీడికి లేషం కూడా తెలీదు వీడికి తెలుసున్న సమాచారము ఆయనకి ఏమీ తెలియదు శుద్ధ మాయకంగా ఉండిపోతాయి హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ హీ నీడ్ నాట్ అని అని అవతారికి చెప్తున్నారు కదా అవిద్యాశ్చ విద్యా విరోధాత్ నివృత్తి ఇతమ స్ఫుటీ కు అవిద్య ఎలా పోతుంది కొంతమంది అవిద్య ఎలా పోతుందంటే కర్మ వల్ల పోతుంది అనుకుంటారు తప్పది కర్మ వల్ల విద్య పోతుందా అవిద్య పోవడానికి కావలసిన పరిస్థితులు సమకూరవచ్చు కర్మ వల్ల టు దట్ ఎక్స్టెంట్ కర్మ ఉపయోగపడుతుంది కర్మ వల్ల అవిద్య పోదు కొంతమంది ఉపాసన వల్ల అవిద్య పోతుంది అనుకుంటారు అది పొరపాటే ఉపాసన వల్ల అవిద్య పోదు ఉపాసన వల్ల ఏమవుతుందంటే విద్య వలన అవిద్య పోవటానికి కావలసిన మానసిక స్థితి నిర్మాణం మనస్సులో ఉండే కల్మషాలు పోతాయి ప్లేటు కడిగేశారండి ప్లేటు కడగటం అనే ప్లేటు కడగటం అనే కడిగితే ఆటలు తీరుతుందండి ప్లేటు కొంచెం ఇంక్యూర్గా ఉంది దాన్ని సబ్బు పెట్టి కడిగేశారు శుభ్రంగా నీళ్లు పెట్టి ఆ సబ్బుని తీసేసి నీళ్లు పెట్టి సబ్బుని తీసేయాలి సబ్బు పెట్టేసేసి అలా వదిలేయకూడదు నీళ్లు పెట్టి సబ్బుని తీసేశారు తర్వాత ఇప్పుడు పొడి వస్త్రం పెట్టి ఆ నీళ్లను తీసేశారు ప్లేట్ క్లీన్గా ఉంటుంది ప్లేట్ క్లీన్గా మీ ముందు పెట్టేస్తే ఆ ఇంక వెళ్ళి రెండు అంటే కాబట్టి ఆకలి తీరదు కాబట్టి కర్మ వల్ల అజ్ఞానం పోతుందంటే అలాగే ఉంటుంది కర్మ వల్ల అజ్ఞానం ఎందుకు పోతుంది మాలిన్యము పోతుంది అజ్ఞానం పోదు రాగద్వేష తగ్గుతాయి జ్ఞానం జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని గుర్తుంది కాబట్టి జ్ఞానాన్ని ఆశ్రయించాలి మనిషి అన్న తర్వాత జ్ఞానాన్ని ఆశ్రయించాలి కర్మ వల్ల మోక్షం వచ్చి పక్షంలో ఎద్దులకి గుర్రాలకి వాటికి ఎవరో వస్తే రావాలి కానీ ఎందుకంటే అవి కర్మ చేయటం కోసం పుట్టే కర్మ జీవులు జ్ఞానప్రధానమైన జీవులు కాదు గుర్రము జ్ఞానప్రధానమైన జీవి కాదు అది కర్మ జీవి కాబట్టి దానికి కర్మ వల్ల ఉత్తమ దానికి లభించాలి కానీ కర్మ వల్ల ఉత్తమ గీతి సర్వోత్తమ గీతి మీరు కర్మ వల్ల స్వర్గానికి వెళ్తాడు మళ్ళీ వాపసు వస్తాడు అది ఉత్తమ గతి ఎందుకు అయింది ఉత్తమ గతి కావాలంటే జ్ఞానం వల్ల లభిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని బాగా స్పష్టం చేయటం కోసం ఈ శ్లోకం ముందుకొస్తుంది అని అవసరం సో అక్కడ ఈ శ్లోకంలో గ్రామర్ పాయింట్లు మీరు చూడండి జాగర్తీ లట్ అది జాగర్తీ ఏకవచనం జాగ్రత్త భోగవచనం అభ్యాస ధాతువు అని ఏదో అంటారు దీన్ని ఎందుకంటే గా జా రిపీట్ అయిందిగా అంచేత అలాగంటే వివరం మనకు వస్తుంది ఎదురా సో ధాతువు ఎలా ఉంటుందంటే జాగర్తి జాగృత జాగ్రతి అని అంతి ఉండదు ఇక్కడ జాగ్రతి అని ఉంటుంది భవంతి అన్నట్టుగా ఉంటుంది సో జాగ్రతి అంటే బహువచనం జాగ్రత్త అంటే ఏకవచనం అంచేతనే సంయమీ జాగ్రతి ఏకవచనం భూతాని జాగ్రతి బహు ఇది ఒకటి గమనించట విషయం సో యా నిశ ఏదైతే రాత్రియో సకల ప్రాణులకు తస్యాం సంయమీ జాగ్రతి వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు రాత్రి నిద్రపోతూ ఉంటారు ఇది తెలివిగా ఉంటాడు వాళ్ళు తెలివిగా ఉంటారు ఎస్యాం భూతాని జాగ్రతి సా నిశా మునేహే మునికి ఎటువంటి ముని పశ్యతో మునేహి జ్ఞాని అయిన పశ్యత అంటే చూచిపడు అని అర్థం ఆయనకి ముందు ఇది ఎలాంటి శ్లోకం అంటే కొంత ప్యారడాక్సికల్ వెర్స్ అనమాట పశ్చిత నిద్ర నిద్ర చూస్తూనే ఉంటాడు కానీ నిద్రపోతాడు అలాగ సా నిషా సో కొంత నర్మగర్భితమైన శ్లోకం చెప్పి దాన్ని కొంత మిస్టీరియస్గా చెప్పారు మిస్టికల్గా చెప్పలేదు మిస్టీరియస్గా చెప్పారు అటువంటి శ్లోకం సో ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి తేడాని ఈ శ్లోకంలో మనకు చూపిస్తున్నారు నిజానికి జ్ఞానికి అజ్ఞానికి సర్ఫేస్ మీద అంటే స్థూల దృష్టికి తేడా ఏమి ఉండదు ఇంచుమించి ఉండదు జ్ఞాన్ ఎలా ఉంటాడో అజ్ఞానం అలాగే ఉంటాడు స్థూల దృష్టిలో పెద్ద భేదమే ఉంటుంది కాషాయం కట్టుకున్న వాళ్ళు జ్ఞానడానికి వీల్లేదు కాషాయం కట్టుకున్న చాలామంది ఖర్చుకొచ్చే కాషాయం కట్టుకోవడం ఎంతసేపు రూపాయి ఖర్చు మన బట్టలన్నీ కాషాయంలోకి వచ్చేస్తాయి రూపాయి ఖర్చు పెడుతున్నాడు నిజంగా ఎందుకంటే పౌడర్ అమ్ముతారు హృషికేశ్లో ప్యాకెట్ల కింద కట్టేసి పెట్టుకుంటాడు మీరు రూపాయి ఇచ్చేస్తే ఒక ప్యాకెట్ ఇచ్చేస్తాడు నో ఆర్గ్యుమెంట్ నో డిస్కషన్ నకింగ్ రూపాయి వాళ్ళ చేతిలో ఏదో కేసర్ అని ఏదో పేరు ఉంటుంది ఇస్తే న్యూస్ పేపర్ పొట్టలం కట్టింది ఒక పొట్టలం ఇచ్చేస్తారు చాలు మీకున్న తెల్లని వస్త్రాలన్నీ కూడా ఈ వచ్చేస్తాయి మీకు ఎన్నుంటే ఇన్ని ఉంటాయి ఆ రూపాయి పౌడర్ సరిపడుతుంది కాబట్టి సర్ఫేస్లో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమి ఉండదు సర్ఫేస్ ఆయన ప్యాంటు షర్టు వేసుకున్నాడు వీడి జ్ఞాని ఏమిటి అలా అనకూడదు తక్కువ చాలా తప్పు సో ఇదో ఇదో భ్రాంతి మన వాళ్ళకి సో కల్చర్లో దోతేది కట్టుకోవడం శోభగా ఉంటుందంటే ఐ అప్రిషియేట్ ఇట్ కానీ జ్ఞాని అజ్ఞాని అని నువ్వు డ్రెస్సును బట్టి నిర్ధారణ చేయటం అన్నది సరికాదు అది సో అలాగే ఈ దేవాలయాల్లోనూ అక్కడ ఈ చొక్కా తుడుకొచ్చిన వాడిని లోపలికి రానివ్వమంటారు ఎందుకు వాళ్ళు అలా హింస పెడతారు ఇప్పుడు వాళ్ళు చొక్కా ఉప్పేసి ఆ బెల్ట్ వేసుకుని లోపలికి వస్తే ఏమన్నా సోహగా ఉందా ఎందుకు వాళ్ళని హింస చుట్టుపక్కల వాళ్ళని హింస వాడి దారి వాళ్ళు వదిలేస్తే సరిపడుతుంది అలాగ చొక్కా ఉప్పే రావాలని ఎప్పుడైతే వీడు కండిషన్ పెడతాడో వాళ్ళ చొక్కా ఉప్పు భదం ఆ బెల్ట్ ఇంత అప్పుడు బెల్ట్ పెట్టుకుని దాంట్లో వారికి న్యూస్ సెన్స్ చుట్టుపక్కల వాళ్ళకి న్యూ సెన్స్ అన్నెసెసరీ అని నాకు అనిపించింది ఏవో దేవాలయాల్లో ఇలాంటివివో చేస్తూ ఉంటారు దేహావ్ దేమ్ ఆఫ్ బిహేవింగ్ సమ్ లాజిక్ అబౌట్ ఏ టే సో డ్రెస్ను బట్టి మీరు ఏదీ నిర్ధారణ చేయలేరు హెయిర్ స్టైల్ని బట్టి నిర్ధారణ చేయలేరు ఈవెన్ లైఫ్ స్టైల్ని బట్టి కూడా నిర్ధారణ చేయలేరు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి జ్ఞాని కాదు హిమాలయాల్లో వశిష్ట గృహ దాటిన ఉన్నాడు కాబట్టి జ్ఞాని సిటీలో ఉన్నాడు కాబట్టి జ్ఞాని కాదు అలాగే నిర్ధారణ చేయలేదు అంది సర్ఫేస్ దర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్ సర్ఫేస్ మీద డిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది అది తప్పదు అది మిస్లీడింగ్ పీపుల్ ఎప్పుడూ కూడా పీపుల్ని మిస్లీడ్ చేయకూడదు చేతనైతే సర్వీస్ చేయాలైతే నీ దాన్ని సర్వీస్ కూడా చేయొద్దు ఎందుకు సర్వీస్ చేయడం వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసుకుంటారు సో డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు పీపుల్ వాళ్ళకి తప్పుడు సమాచారం అందివ్వటం దానికి ఒక రిలీజియస్ కళదివ్వటం దాంతో అది ఇట్ గోస్ ఫార్వర్డ్ ఈజీలీ అది అలాగ వెళ్ళే సమాచారము క్లీన్గా ఉండాలి మనుషుల్ని అది ఎలివేట్ చేసేదిగా ఉండాలి అంతేగాని తప్పుడు సమా తప్పుడు మీనింగ్లెస్ సమాచారం ఇచ్చి దాన్ని రిలీజియస్ సొసైటీలో రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పీపుల్కి మీనింగ్లెస్ సమాచారమో లేకపోతే అర్థం అర్థం అయిన రాంగ్ సమాచారమో ఇచ్చారంటే పీపుల్ ఆర్ మిస్లెడ్ బై ఇట్ అలా చేయకూడదు ఈ ఈ పని మన సమాజంలో హిందూ సమాజంలో చాలామంది చేస్తూ ఉంటారు ఇటువంటి మిస్లీడింగ్ క్రిస్టియన్ మిషనరీస్ అందరూ ఇదే పని చేస్తారు వాళ్ళు ఏమంటారంటే నువ్వు క్రిస్టియానిటీలోకి వస్తే నీకు రోగాలు తగ్గుతాయని చెప్తాడు అలా రోగా నువ్వు హాస్పిటల్ ఎందుకు కడుతున్నట్టు క్రిస్టియానిటీలకు వస్తే రోగాలు తగ్గి హాస్పిటల్ ఎందుకు కడుతున్నట్టు ఆ బిషప్ గారికి ఇంత ప్రసారి అనారోగ్యం చేస్తే ఆయన వెళ్ళి సేంటి తెలియజేశాలో జాయిన్ అవుతాడు ముందు అందరికంటే ముందు వెళ్ళి ఆయన జాయిన్ అవుతాడు మందు కోసం లేకపోతే ఆయన దగ్గరికి డాక్టర్ వచ్చి మందు ఇచ్చిపోతాడు పుల్ల వాళ్ళందరికీ నువ్వేమో ఫెయిత్ మీద నీకు రోగం తగ్గుతుందని చెప్తాడు తను మందు వేసుకుంటూ ఉంటాడు అలా చెప్పకూడదు తప్పది ఆ పని క్రిస్టియన్స్ చేస్తున్నారు హిందూ సమాజంలో చేసేవాళ్ళు ఉన్నారు ఈ మీడియా వాళ్ళు ఉన్నారు తుసారా వీళ్ళు హిందూ సమాజంలో ఎక్స్పోజ్ చేస్తారు తప్పిస్తే క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేయరు వీళ్ళు ఎందుకంటే క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేస్తే చీఫ్ మినిస్టర్ గారి కోపం వస్తుందో ప్రైమ్ మినిస్టర్ కోపం ఏమిటో మరి వీళ్ళ భయం నాకు అర్థం కాదు దాన్ని ఎక్స్పోజ్ చేయరు వాళ్ళు ఏదో మెరకల్ ఫెస్టివల్ అంటాడు దాన్ని వీడు ఎక్స్పోజ్ చేయడం దాని మీద టీవీ నైన్ నిఘా విభాగం ఏం మాట్లాడదు దాని దోలికి వెళ్ళడు ఎక్కడో ఒక ఒక ఆవిడ పూర్ణకాలం ఏదో చేసి కుంకుమ ఇది చేసి అమ్మవారు అని చెప్పేసి గడబడి చేస్తూ ఉంటుంది ఈ అమ్మవారి పేరుతో గడబడి చేసి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు సాధారణంగా గడపడి చేసి వాళ్ళందరూ అమ్మవారి పేరుతోటే గడబడి చేస్తారు కూడా ఇది కూడా ఒక లక్షణం సో వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ వాడు ఎక్స్పోజ్ చేస్తాడు వన్ ఆఫ్టర్ వన్ అదర్ ఎక్స్పోజ్ చేస్తాడు Okay, they have something to be exposed because they are doing nonsense. So you cannot find fault with exposing but he is very partial. Akada Christianity ni mm exposed to it. Tadwara Hindu samajyan ki mali nashta. Ultimately Hindu samajyan ki dabba de. Adhoor in je nenu ko nchaila dronta. Clean ka ma ito truth ni present che ta ta po le du. Kadi Hindu samajyan ni matra me discriminate che chet ni yaayin ka da. We neutral ane oka request. ఐ వాంట్ ఫాలో ఇట్ ఎనీవే కాబట్టి ఆ రకంగా అవుట్ సైడ్ అపియరెన్స్ని బట్టి డిఫరెన్స్ని చూపించే ప్రయత్నం చేయడం చాలా తక్కువ జ్ఞానికి అజ్ఞానికే అవుట్ సైడ్ దేర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్ ఏదో ఉంటుంది అజ్ఞానం యొక్క మహిమ లేకుండా ఉంటుందా అజ్ఞానం యొక్క బరువు లేకుండా ఉంటుందా ఉంటుంది బయటపడుతూ ఉంటుంది అయినా కూడా అంతే కాదు కానీ ఇంగ్ డెప్త్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ సూక్ష్మంగా జ్ఞానికి అజ్ఞానికి కామన్ పాయింట్ ఒక్కడు కూడా ఉండదు అది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ యా నిషాం జాగ్రత్త సా నిశ ఇద్దరికి లోతుల్లో పొగలు రాత్రికి ఉన్నంత వైరుధ్యం ది ఆర్ టోటల్లీ అపోజిట్ టు ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ ఆన్ సర్ఫేస్ యూ డు ఫైండ్ మచ్ డిఫరెన్స్ ఆ శ్లోకం గొప్ప శ్లోకం ఇంప్లికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ భాష్యకారులు అంటారు యా రాత్రి పదార్థాం అవివేక ఏముందండి తర్వాత అవివేకరీ తమ తమస్వభావత్ భూతానా సర్వభూతానం అది విగ్రహవాక్యం అది సర్వభూతానానికి విగ్రహవాక్యం సర్వేషాం భూతానం సర్వభూతానం అన్ని ప్రాణులకు సో దాంట్లో ఉండకంటే విషయం ఏం లేదు ఉంటే భష్యకరులు అలా రాస్తూ ఉంటారు అంటే వ్యాకరణం మీద వారికి ఉండే ప్రీతి దాంట్లో బయటపడుతూ ఉంటుంది వ్యాకరణాన్ని కూడా ఇగ్నోర్ చేయరు అని అంతే దాని అర్థం సర్వభూతానం సో అద్వేష్టాధర్మభూత నామ నా ద్వేష్ట అద్వేష్ట అని రాస్తారు అంటే నైతత్పురుష నా ద్వేష్ట అద్వేష్ట అనేది మామూలుగా సంస్కృతం ఎనిమిదో ఏడు చదువుకోవడం ప్రారంభిస్తే తొమ్మిదో ఏడు వచ్చేప్పటికి తెలిసిపోతుంది నా ద్వేష్ట కొంచెం సంస్కృతి చదువుకుంటుంది మీకు కూడా చదివాను కదన్నాయి నా బ్రాహ్మణ బ్రాహ్మణ నైతత్పురుష చదివాడు కదా అంత మాత్రమే అది రాస్తారు భాష్యంలో రాస్తారు అంటే పదాల మీద ప్రీతి శ్రీకృష్ణుని నూటంపటి వచ్చాయి అవి స్మృతిలో స్మృతి అయినప్పటికీ కూడా సాక్షాత్తు వేదంపు సమానం పరమ ప్రమాణము ఆ ఆ శ్లోకము ఆ వాక్యము ఆ పదము ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దాని అల అవి మంత్రాల కింద దాన్ని ఈ ట్రీట్స్ వేజం మంత్రం చెప్పేప్పుడు ప్రతిపదానికి అర్థం చెప్పినట్టుగా చెప్పేస్తూ ఉంటారు భాష్యం శ్లోకాలకు కూడా అంటే ఆ శ్రద్ధాభావం అటువంటిది మంచిది నిశ అంటే అర్థమేమిటి రాత్రి రాత్రి ఇక్కడ పొగలు రాత్రి అంటే మీకు డైరెక్ట్ మీనింగ్ కాదు కదండి సమ్ ఇంప్లాయిడ్ మీనింగ్ కదా మాట్లాడుతుంటే ఇక్కడ పొగలు రాత్రి అంటే ఈయనకి పొగలు రాత్రిలా కనబడుతుందని ఆయనకి రాత్రి అలాగా ఫిజికల్ మీనింగ్ కాదు అక్కడ ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవాలి సో ఏమిటి ఇంప్లాయిడ్ మీనింగ్ అంటే అవివేకం ఇంప్లాయిడ్ మీనింగ్ తేడా తెలియకపోవడం రాత్రి అంటే ఏమిటి తమస్వభావత్వాత రాత్రి అంటే ప్రధానంగా చీకటి రూపంగా ఉంటుంది కనుక పదార్థముల వేటికి కూడా తేడా తెలీదు సర్వపదార్థానం అవివేకరీ అది రాత్రి లక్షణం ఒకడు ఉన్నాడు వాడికి ఆరోగ్యం చేసే పదార్థము అనారోగ్యం చేసే పదార్థం తేడా తెలీదు వాడికి దాన్ని ఏమంటారు నిషా అంటారు ఏది హితము ఏది అహితము తేడా తెలీదు దాని పేరే నిషా కాబట్టి ఇక్కడ నిష అంటే అర్థం ఏంటంటే పదార్థములన్నిటికీ తేడా తెలియకపోవటము వివేకము తెలియకపోవటము ఎందుకంటే రాత్రిపూట మీరు నడిచి వెళ్తున్నారనుకోండి మధ్యలో రాయి ఉంటుంది అది మీకు కనపడదు రాయి ఉన్న చోటు రాయి లేని చోటు రెండో ఒక్కలాగే కనపడతాయి రెండూ ఒక్కలాగే కనపడతాయి కాబట్టి అంటే ఏమీ కనపడదని అర్థం అడుగు రెండు రెంట్లోనూ ఒకే రకంగా వేసి కూలబడతాడు అది అవివేకరి కాబట్టి నిషా అంటే అర్థం సో అది దీనికి ఒక శ్లోకం ఒకటి పంచదశలోనో ఎక్కడో కాలుక నిషేవాయం సంసారో నో అని ఇంకా ఏదో హాఫ్ ఉంది ఈ సంసారం ఎలాంటిదంటే అజ్ఞ ఆత్మవేది ఇద్దరు ఉన్నారు ఆత్మవేది అంటే ఆత్మజ్ఞాని వేది అంటే తెలుసున్నవాడని అజ్ఞ అంటే అజ్ఞాని అజ్ఞానికి ఆత్మజ్ఞానికి సంసారం ఎలా ఉంటుందంటే కాకి గ్రొడ్లగోబకి ఉన్నట్టు ఉంటుంది కాకోలుక నిషేవ కాకి రాత్రి గుడ్లగోబకి గుడ్లగోబకి ఏమిటవుతుంది పొగలవుతుంది కాకి రాత్రి గుడ్లగోబకి పొగలు గుడ్లగోబకి రాత్రి కాకి పొగలు సో కాకి ఎంత ఉంది దగ్గరికి వెళ్ళి బాబా ఇంక ఈ పాటికి పడింది పడుకుందాం నిద్రపోదాం అంటుంది అంటే అదంటుంది ని మోహిత్సా ఇప్పుడు చేకటపడ్డానికి ఇప్పుడేగా నిద్రలేస్తా చూడు ఎంత ప్రకాశంగా ఉందను ఇప్పుడు నిద్రపోవడం ఏంటి ఇప్పుడు కొంచెం ఆఖరిగా కూడా ఉంది బయటికి వెళ్ళి కొంత ఏదైనా పదార్థాలు సంపాదించుకు తినాలి అని గుడ్ల కోబడుతుంది ఐసా హాయ్ కాకోలోక నిషేవాయం సంసారోజ్ఞాత్మ వేదినో సో దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ కాబట్టి నిశ అంటే అవివేకరీ మీకు ఏ అంశంలో అవివేకమున్నదో అది ఏ నిశ ఇక పరమార్థతత్వం స్థితప్రజ్ఞ విషయ ఏమిటది దేని విషయంలో సకల ప్రాణులకి రాత్రియో అది సంయమి జాగ్ర జాగ్రత్త అవస్థ సంయమికి అని చెప్పారు ఏమిటది ఏమిటంటే పరమార్థ తత్వం సత్యవస్తువు సత్య వస్తువు ఏమిటంటే బ్రహ్మాత్మ బ్రహ్మాత్మే సత్యం అంటే ఈ జగత్తుకంతకీ మూల కారణమైన ఎస్ ఆ సతే ఇక్కడ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది అది ఏ అదియే పరమార్థం పరమార్థతత్వం అదే అదే సత్యం ఇంకా ఈ జగత్తు కానీ లేక తన యందు తనకు భాషించే వ్యక్తిత్వాదులు కానీ నేను ఫలానా అనే ఒక విశిష్ట జ్ఞానం ఉంటుంది పరిచ్ఛిన్న జ్ఞానం ఇది కాని ఇది అసత్యం కాబట్టి ఇది పరమార్థతత్వం ఈ పరమార్థతత్వము ఎవళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది స్థితప్రజ్ఞ విషయ ఇట్ ఈస్ సంథింగ్ ఉచ్ ఈజ్ వెల్ నోన్ విషయ అంటే గోచర అనర్థం ఉచ్ ఈజ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ స్థితప్రజ్ఞ అంతే కదండి పరమార్థతత్వము స్థితప్రజ్ఞలకి అది ఆయనకు అలవాట్లో ఉండే సమాచారం అది అది ఆయనకు అనుభవంలో ఉన్న సమాచారం అదిగో దాని విషయంలో దాని దగ్గరకు వచ్చేప్పటికీ సో సస్యామం దాని దగ్గరకు వచ్చేపటికి సకల ప్రాణులకి రాత్రిలాగా అయిపోతుంది వాళ్ళ అంటే వాళ్ళకి దాని గురించి ఏమీ తెలీదు అని అర్థం యథా నరాణ అహహే సత్ అా నిశాద్వత్ నరస్థానీయా అజ్ఞానాభూత నిషేవ నిశా పరమాత అగోచరత్వాత్ అతద్బునాము వాక్యాన్ని కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా అన్వయించుకోవాలి లేకపోతే మోహం కన్ఫ్యూషన్ వస్తుంది మీకు కన్ఫ్యూషన్ రావడం కాదు నా మాట నేను చెప్పిన సో అక్కడ అన్వయం చేసేప్పుడు నాకే కన్ఫ్యూషన్ వచ్చిందనుకోండి నేను ఇంకక్కడి నుంచి ఏదో ఇంకా దాటమేసి ప్రయత్నం చేయాలి ఇక్కడ వాక్యాలు అలా ఉంటాయి సో పండితులు అనుకునేవాళ్ళు కూడా కాషస్గా అప్రోచ్ అవ్వాలి భాష్యాన్ని భాష్యం అంటే చాలా కఠినంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో గీతా భాష్యం అలాగా ఎలా ఉంటుందంటే మిస్లీడింగ్ ఐ మీన్ ఇట్ గివ్స్ యూ ఫాల్స్ నోషన్ దట్ ఇట్ ఈస్ ఈజీ నాట్ వేష్ట క్యా హైస్ మే అన్నట్టుగా ఉంటుంది బట్ వెరీ కా కాషస్గా అప్రోచ్ అవ్వాలి ఎనీవే ఇప్పుడు నక్తంచరములో ఉన్నాయి నాక్టర్నల్ అంటారు ఇంగ్లీష్లో చూడండి ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి నాక్తర్ణాలు అంటే నక్తం అంటే రాత్రి నాగ్ తర్ణాలు సంస్క్రిత్ ఇంగ్లీష్ వెరీ క్లోజ్ సో ఈ నక్తంచరుములు అంటే గ్రొడ్లగోబం అంటే ప్రాణులు ఈ గ్రొడ్లగోబలు అంటే ఈ నక్తంచరులకి అహహ ఏ వసత్ వాటికి పొగలది వాటికి పొగలది అన్యషాన్ నిశాభవతి గ్రొడ్లగోబులకి ఏది పొగలో అది మిగతా ప్రాణులకి రాత్రి ఓకే ఇప్పుడు ఇంకా నక్తంచర స్థానీయులు అంటే నక్తం ఇప్పుడు ఇది ఉపమాలంకర రూపకాలంకారంగా మెటఫర్ కదండి ఇప్పుడు నక్తంచరులు ఉన్నారు అంటే రాత్రి నాక్టర్నల్ ఈ నాక్టర్నల్ అనే ప్రాణులను ఉన్నాయి వాటి స్థానంలో ఎవళ్ళని చెప్తారు మీరు అంటే అజ్ఞాను చెప్తాం రాత్రి నిశాచరులు అంటే దేంట్లో నిష సంచరిస్తారు అజ్ఞానులు దేంట్లో సంచరిస్తారు అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటారు అజ్ఞానంలో బతుకుతూ ఉంటారు అజ్ఞానాన్ని పొగలతో పోలుస్తారా రాత్రితో పోలుస్తారా రాత్రితో పోలుస్తారు కాబట్టి అజ్ఞానులు వీళ్ళు నక్తంచరులు వంటి వారు నక్తంచర స్థానియానాం మెటఫర్లో నక్టర్నల్ ప్రాణుల స్థానంలో మీరు అజ్ఞానుని కూర్చోబెడతారు ఇటువంటి అజ్ఞానులు సర్వభూతానాం అంటే సకల ప్రాణులు పుట్టుకతోటి అజ్ఞానులుగానే ఉంటారు ఆ జ్ఞానులకి నిశ రాత్రి ఏమిటంటే అది నిశ అంటే నిజమైన నిశ కాదు నిషేవ నిశ వాళ్ళకి రాత్రి అంటే వాళ్ళకి వివేకం తెలియంది ఏమిటది పరమార్థ తత్వం ఆ సత్యవస్తు జ్ఞానం ఉన్నదే సత్యవస్తువు అది నిశ ఎందుకు నిశైపోయింది అంటే అగోచరత్వాత్ అతద్బుద్ధీనా వాళ్ళు అతద్బుద్ధులు తద్బుద్ధ ఉండాలి చోట శ్రీకృష్ణుడు అంటాడు తద్బుద్ధ తదాత్మాన తన్నిష్టాస్తత్పరాయణ అంటాడు నాలుగు చెప్తాడు తద్బుద్ధయ దాని మీద బుద్ధి పెట్టాలి వీడు పాఠం చదువుతూ ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఊరికి తల్లిదండ్రులు పోరు పడలేక ఉంటాడు తద్బుద్ధి అవ్వలేదు పుస్తకం పట్టుకున్నాడే కానీ తద్బుద్ధి కాలేదు తద్బుద్ధి అవ్వాలి అదే సర్వస్వం అయిపోవాలి తన్నిష్టా దాంట్లోనే బతకాలి तत्परायणा अंतिम लक्ष्य जीवता अदेवाले अभी सामचार तदुद्धयदात् तष्ठा तत्परायण इपड़ो अतदुद्धीना वील की तदुद्धि ले परमात्म बुद्धि कमीट ले दानी श्रद्ध ले, ले अट्ठा वाली आरमार्थ वस्तु अगोचर में उड़ी అగోచరము అటువంటి పరమార్థతత్వము వాళ్ళకి దాని విషయంలో అది వాళ్ళకి నిశ అయిపోతుంది కదండి ఆ పరమార్థతత్వము ఏదైతే సకల ప్రాణులకు నిశ తస్యాం జాగర్తి సంయమే ఆ పరమార్థతత్వం విషయంలో తస్యామంటే విషయ సప్తమే విత్ రిఫరెన్స్ టు దాట్ అని దాని విషయంలో సంయమీ జాగర్తీ అంటే స్థితప్రజ్ఞుడు జాగ్ర జాగరూకంగా ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి ప్లెషర్ అండ్ పెయిన్ ఉన్నది అనుకోండి ప్లెషర్ అండ్ ఈ ప్లెషర్ అండ్ పెయిన్ విషయంలో మానవులు సమాజ సమాజ జీవితంలో ఉన్నవాళ్ళు దేయాలు స్వేడ్ బయట అవి వాళ్ళని కుదిపేస్తూ ఉంటాయి వాటి చేత వాళ్ళు చాలా ఘోరంగా కలిచి వేయబడుతూ ఉంటారు అయితే మహాత్ముని దగ్గరికి వచ్చేప్పటికీ సో హీఈ్ నాట్ మూవ్డ్ బై దెమ్ దే లూజ్ దేర్ స్వే ఓవర్ హిమ్ ఎందుకంటే హీ నోస్ హౌ టు యాక్సెప్ట్ పెయిన్ వచ్చిందనుకోండి యాక్సెప్ట్ చేస్తాడు హీ నోస్ యాక్సెప్టెన్స్ ప్లెషర్ వచ్చిందనుకోండి హీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనిట్ ఎస్ నో ఇంట్రెస్ట్ అది వాటి మీద ఆసక్తి పెట్టలేదు ఎంత డిఫరెన్స్ పడిపోయింది చూడండి ప్లెషర్ అండ్ పెయిన్ అనేవి they become irrelevant for a mahatma. Whereas, యాజ్ దిస్ వే ది నార్మల్ పీపుల్ ఇగ్నొరెంట్ పీపుల్ సో వాళ్ళ జీవితం అంతా కూడా ఈ ప్రెషర్ పెయిన్స్ మ్యానిపులేషన్లోనే బ్రతికేస్తూ ఉంటారు అంచేతనే ఈ ప్రెషర్ పెయిన్ మ్యానిపులేషన్ విషయంలో వాళ్ళు వాళ్ళు ఎంత తెలివితేటలతో ఉంటారో ఈ మహాత్ముడికి ఆ తెలివితేటలు ఏమీ ఉండవు ప్రెషర్ పైనికి అతీతమైనటువంటి ఆత్మానందం విషయంలో మహాత్ములు ఎంత ఎలర్ట్గా జాగరూకంగా ఉంటారో ఆ విషయంలో వీళ్ళు నిద్రపోతూ ఉంటారు వీళ్ళకి నిద్రేది నిశా సో అదొక ఎగ్జాంపుల్ నేను చెప్పాను నిషా పొగలు ఆ తేడా అన్నదానికి అదొక ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా వంద ఉన్నాయి సో తర్వాత వాక్యం ఉన్నాం తస్యాం పరమార్థతత్వ లక్షణాయా అజ్ఞాన నిద్రా ప్రబుద్ధమీ సంయమవాన్ చితేంద్రియో యోగీ సో దాని విషయంలో ఏమిటది పరమాధతము అంటే సత్యవస్తు దాని విషయంలో తస్యాం జాగృత్తి సంయమీ కదా దాని విషయంలో సకల ప్రాణులకు అది నిశ ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు దాని గురించి అని చెప్పి నిశ కానీ దాని విషయంలో తస్యాం పరమార్థ తత్వలక్షణాయాం తస్యాం సంయమీ అంటే సంయమవాన్ జితేంద్రియ యోగి అనర్థం సంయమము గలవాడు సంయమము అంటే మనోనిగ్రహం గలవాడు అలా ఎందుకు అయ్యాడు జితేంద్రియ ఇంద్రియములపై విజయాన్ని సాధించాడు కాబట్టి మనస్సు వశంలో ఇంద్రియాల వెంట మనస్సు పరిగెడుతుంటే ఇంక మనోవశం ఎక్కడి నుంచి వస్తుంది అంచేతనే యోగి యోగం అంటే జ్ఞానం అనర్థం యోగి జ్ఞాని అటువంటి వ్యక్తి అతడు ఈ పరమార్థతత్వం విషయంలో అది అతనికి నిశ కాదు దాని విషయంలో ఆయన జాగరూపుడై ఉంటాడు ఎందువల్ల అజ్ఞాన నిద్రాయా ప్రబుద్ధ అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కాంచిన వాడు అతను వీళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు కాబట్టి అది నిశా నిద్రపోతూ ఉంటారు ఏమీ తెలియకుండా వాడు అతను అజ్ఞాన నిద్ర నుంచి మేల్కాణించిన వాడు ఆయన జాగరూ ఉంటాడు ఒక ఆయన ఏదో ఉపన్యాసం చెప్తే ఈ శ్లోకం కోట్ చేసి ఆయన ఏం చెప్పాడో చెప్పమంటారా మీరు ఆశీర్వాదాలు నేను ఎగ్జాజరేట్ చేస్తాను అనుకుంటారేమో నేను ఎగ్జాజిరేట్ చేయట్లేదు ఆయన ఏం చెప్పాడంటే యోగీశ్వరులు సిద్ధ పురుషులు హృషికేశ్వరను అక్కడ ఉంటారు వాళ్ళు రాత్రి తెలివిగా ఉంటారు అని చెప్తున్నారు పొగాలు నిద్రపోతారు మీకు తెలీదు మీరు వెళ్ళినప్పుడు నిద్రపోతూ ఉంటారు కానీ మీరు వచ్చి హోటల్ రూమ్లో హృషికేశ్కి వచ్చేసి నిద్రపోయినప్పుడు వాళ్ళు తెలివిగా ఉండి ఏదో చేస్తూ ఉంటారు అని చెప్పాడు అని ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అలా ఎక్కడైనా ఉంటుందండి అంటే ఫిజికల్ మీరు బాహ్యంలో డిఫరెన్స్ చూపించినట్టు మీరు అందరూ నిద్రపోయినప్పుడు నేను తెలివిగా ఉంటాను స్వామీజీ మీరు ఎన్నింటి పడుకుంటారు అంటే మేము పడుకుంటే కదా అసలు మేము పడుకు వేరే వేక్ అమ్మ బాబాయ్ చంద్రబాదులో తెలియకుంటారు ఎస్ మరి ఎప్పుడు కోరుకుంటారు పోకలు కొంచెంసేపు ఇష్టాన్ని తెచ్చుకుంటారు అబ్బా ఎంత పోతుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ నన్ను కనుక మీరు అడిగి చూడండి ఎన్నో ఎన్నింటికి కొడుకుంటారు నేను అడుగు చూడండి నన్ను ఎవరో అడిగారు కొంతమంది పది పది ము మధ్యలో కొడుకుంటాను అని చెప్పాను పడుకుంటాను నేను దట్ ఈజ్ లైక్ దట్ ఇంక మళ్ళీ థర్టీ ఫోర్ థర్టీ అంతేగాని అందరూ పడుకున్నప్పుడు తెలియదు ఉంటే మొన్నటిపోతున్న అందరూ పాఠానికి వచ్చినప్పుడు ఎప్పుడు పడుకోవాలి అలాంటి పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పకూడదు తెలియపోతే నోరు మూసుకోరుకోవాలి కానీ గీత కోర్చేస్తే కానీ కదా సో అది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం చూడండి ఆ నిశా సర్వభూతానం సకల ప్రాణులకు ఏది నిషయో ఆ ఏదంటే ఏది పరమార్థ తత్వము సకల ప్రాణులకు ఏ పరమార్థతత్వము నిశ వంటిదో నిశ అంటే నిశాయివ నిశ వంటిదో తస్యా జాగ్రత్త సంయమి అజ్ఞాన నిద్ర నుంచి మేల్కాంచిన సంయమి దాని ఎందు అంటే ఆ పరమార్థతత్వము విషయంలో జాగరూ కూడా ఉంటాడు ఆత్మతత్వము అలా కరతలమలకంగా గోచరిస్తూ ఉంటుంది వారిని ఇదిరా ఆత్మ ఇద దీని రహస్యమిద ఈ జగత్తు మిత్యది క్యబార్థి దీని వెనకాల పడ్డంలో ఏం సారం లేదు అని అలా అలమోకగా తెలుస్తూ ఉంటుంది కానీ ఈ మాత్రం సత్యం తెలియటానికి పిలి మొగ్గలు వేసేస్తూ ఉంటారు అజ్ఞానులు అలా పిలిమొగ్గలు వేస్తూనే ఉంటారు కానీ గుర్తించలేకపోతారు అని ఆ మొదటి వాక్యానికి అర్థం సో కాబట్టి చూడండి డిజైర్ అండ్ ఫియర్ ఉంటాయి సంసారంలోకి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా సమస్యని బాగా దాన్ని డిస్టిల్ చేసి మీరు రిడ్యూస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అందుకోసం చేయటం అసలు డిజైరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది అంచేతనే వీడు డిజైర్ చేస్తారు ఏదో వస్తువు కనపడింది కాబట్టి వీడు డిజైర్ చేశాడని మీరు అనుకోండి వీడికి డిజైరింగ్ లక్షణం ఉంది కాబట్టి డిజైర్ చేశాడు ఈ వస్తువు కనబపోతే ఇంకోటి డిజైర్ చేస్తాడు ఇప్పుడు ఈ అల్లరి పిల్లల్ని మీరు మార్కెట్కి తీసుకెళ్ళారనుకోండి నాకు ఇది కావాలి అది కావాలంటాడు ఏది కనపడుతుంది అదే కావాలంటాడు వారికి ఏం వివేకమే ఉండదు వాడికి ఏం కావాలో వారికి తెలియదు ఎదురు ఏదో ఒకటి కావాలి కాబట్టి ఎదురుకుండా ఏది కనపడితే అదే అదే కావాలంటూ ఉంటాడు ఆ డిజైరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది ఎందుకని లోపల ఎంటీనెస్ ఉంటుంది సైకలాజికల్గా వీడు బాహ్యం మీద డిపెండ్ అయి ఉంటాడు బాహ్యం నుంచి కనుక ఇన్ఫ్లో లేకపోతే లోపల ఎంటీ ఖాళీ ఏం and he cannot handle that emptiness therefore something has to flow into within from without something has to flow in and kosa ice cream ganapadte kontadu edo okate ala peakuto untadu ala laaguto untadu idi desire inga fear meeku bhayapaddam swabhavam insecure person he is basically insecure వీడు ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు పిల్లి కనపడితే పిల్లికి భయపడతాడు బుద్దింకి కనపడితే దానికి భయపడతాడు నేడ కనపడితే దానికి భయపడదు ఇప్పుడు పోలి బుద్ధింకంటే మీద కూడా ఏదైనా గడబడి చేస్తున్నాయి ఒక ఏ భావం ఉంటుంది అండర్స్టాండ్ బుద్ధింకి భయపడ్డాం ఐ కన్ అండర్స్టాండ్ నీడకి భయపడడానికి హేతు ఏముంది ఇప్పుడు ఇలా చూస్తే అక్కడ నీడ కనపడుతున్నాయి ఆ నీడకి భయపడాలి సరే మీరందరూ లేనప్పుడు నేను భయపడుతున్నా ఉన్నప్పుడు భయపడ్డాను అనుకోండి మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత భయపడ్డాను అనుకోండి అప్పుడేంటి చేయాలి ఇక్కడ నయం అండి ఇక్కడ ఇంకా కింద పోర్షన్స్లో ఎవరో ఎవరు ఉన్నారు నేను కెనడాలో వెళ్తాను కెనడాలో నేను ఉండే ఒక బిల్డింగ్ ఉంటుంది ప్రేత బిల్డింగ్ దాంట్లో సాయంకాలం క్లాస్ అయిపోయితే నా భిక్ష పూర్తయ్యాడికి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఏడున్నర క్లాస్ పూర్తి అవుతుంది భిక్ష ఎనిమిదిన్నర అయ్యేటికి భిక్ష ఒడ్డల్లో అయిపోతాయి ఎవరెవర వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేప్పుడు తాళం వేసుకుని వెళ్ళిపోతారు బయట ఈ కాలం చేతులతో నాకేం సంబంధం వాళ్ళు ఏం చక్కపోతారు నేనంటాను మీరు వెళ్ళిపోయేప్పుడు ఏ ఏ దీపాలు మీరు దారిలో వస్తారు అవన్నీ కూడా ఆర్పేసుకుని వెళ్ళిపోను అంతే ఇంకా నేను నా రూమ్లో ఉంటాను ఇంకా ఆ తర్వాత ఏమి షాడోలు కనపడ్డా ఏమి సౌండ్స్ కనపడ్డా ఇట్ ఈస్ ఆల్ మై ఓన్ ఎఫ్ఐఆర్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ టెలిఫోన్ ఉండదు ఐ డోంట్ హ్యావ్ ఎ టెలిఫోన్ అండ్ మై రూమ్ ఐ డోంట్ క్యారీ సెల్ సెల్ ఐ డోంట్ క్యారీ సెల్ చూపించి వెళ్ళి గడబడి చేసుకుంటారు స్వామిజీతో మాట్లాడే ఏం మాట్లాడతారు ఆయన ఫోన్ లేదు అలాగే అలాగండి ఆయనకు సెల్ ఇవ్వండి ఆయన సెల్ లేదు ఆయన దగ్గర ట్రై టుమారో సో ఇలాగ ఆయన ఇన్కమ్యూనిక్ అయ్యడం అండ్ మళ్ళీ ధ్యాన క్లాస్ సెవెన్కి పార్టర్ టు సెవెన్ కి వాళ్ళు వచ్చి హాల్లో ల్యాంప్ వేస్తారు సో భయపడే స్వభావం ఉందనుకోండి ఒక అవసరం భయపడవచ్చు అయితే నా ట్రిక్ ఏమిటంటే విషాచాలు ఉన్నాయనుకోండి అవి కూడా ఆత్మరూపములు ఇప్పుడు పిశాచం ఉందనుకోండి సపోను నేను లేదని నేను అంటున్నాను పోను ఉందండి ఉంటే అది ఆత్మ కాదా అది సపోజ్ పిశాచము నా దగ్గరికి వచ్చి అయా ఆత్మస్వరూపం చెప్పండి నేను అడిగితే తత్వమశేం చెప్తానో లేకపోతే అపత్వమశ ఏం చెప్తానా యొక్క ఆత్మ కూడా బ్రహ్మే కాబట్టి అది ఆత్మరూపం అయినప్పుడు రానివ్వండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంది దేహానికి హాని చేస్తుంది కానీ ఆత్మకి హాని చేయలేదు ఎందుకంటే దాని ఆత్మే మన ఆత్మ మన ఆత్మే దానే ఆత్మ సో లెటెట్ కమ్ ఇప్పుడు ఇంకేం చేయ పిశాచ ఒకవేళ ఉన్నా ఓ ఆశీర్వచనం చేసే అవతల పోతుంది ఇట్ వాన్ టచ్ ది పర్సన్ కాబట్టి పీపుల్ ఆర్ బేసికలీ అఫ్రాయిడ్ దేని కూడా దానికి భయపడుతూ ఉంటారు ఆ ఫండమెంటల్లీ ఇన్సెక్యూర్గా ఉంటారు మీరనే కాదు నేను కూడా ఇన్సెక్యూర్గా ఉంటాను అసలు నేను ఐఎమ్ ఎగ్జామినింగ్ ది హోల్ సిచ్యువేషన్ సో వీఆర్ ఫండమెంటల్లీ ఇన్సెక్యూర్ పీపుల్ అందు గురించి సందర్భం రాగానే భయపడతాం సో సందర్భం ఉన్నా భయపడతాం లేకున్నా భయపడతాం వేరుకోవడానికి భయపడుతూ బతుకుతూ ఉంటాం ఈ రకంగా అజ్ఞానులు డిజైర్ అండ్ ఫియర్ వలయంలో చిక్కుకుని బతుకుతూ ఉంటారు జ్ఞానులకి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉండవు వాళ్ళకి అది ఏమిటో కూడా తెలియదు అంచేతనే మేము భయపడుతున్నాం అంటే ఏమిటి అబ్బాయి వీళ్ళు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారని ఆశ్చర్యపోతాం సో అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇద్దరికీ కూడా ఇది కంటిన్యూ టుమారో నేను సండే క్లాస్ ఉండదు అని అన్నాను ఉంటుందని అనుకుంటున్నాను సండే కూడా క్లాసు పెట్టుకున్నాం గీత క్లాస్ పెట్టుకున్నాం ఐ విల్ ట్రై టు హ్ క్లాస్ సండే ఆల్సో టమారో వి హ్ క్లాస్ ఓం పూర్ణముద పూర్ణమిగం పూర్ణా పూర్ణముదక్ష్యూ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజో నమ హరి ఓం ధృశ శ్రీకృష్ణాపణమస్తు